జేష్జం బ్రహ్మణ బ్రహ్మణస్పత శృణ్వన్నోదసాదరం శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపే గురు పరంపరా ఆత్మస్వూపణ మనో నాల్గో శ్లోకం పూర్తి చేశ ఇప్పుడు ఐదో శ్లోకం శ్రీభగవానువాచా పశ్యమే పాతశోథస్రశ నావిధాని దివ్యా నార్ణాకృతీని చ దీనికి శంకర భగవత్పాదుల అవతారిక శంకరాచార్యుల అవతారిక అందాము ఏం చోదిత అర్జున శ్రీభగవానువాచ ఈ విధముగా అర్జునుని చేత ప్రశ్నించబడిన శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికారు శ్రీ భగవాను వాచ భగవద్గీత అంతా భగవాను ఉపదేశం అంతా శ్రీ భగవాను వాచ్య అనే హెడింగ్ తోటే వస్తుంది అంతా డైరెక్ట్ స్పీచ్ భగవద్గీతలోనూ అసలు పురాణ వాంగ్మయంలో కానీ ఎక్కడైనా రామాయణం మహాభారతం అంతా కూడా డైరెక్ట్ స్పీచ్ తప్ప ఇండైరెక్ట్ స్పీచ్ ఉండదు అంతా డైరెక్ట్ స్పీచే కాబట్టి శ్రీ భగవాను వార్చ భగవానుడు శ్రీ అంటే శోభాయుక్తుడైన అంటే చక్కగా అద్భుతంగా ప్రకాశిస్తూ ఉండే శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికి ఈ భగవానుడు అనే పదాన్ని మనం చాలాసార్లు చూసినాము ఆరు అద్భుతమైన లక్షణములు ఏమిగలవో ఆ లక్షణములు గలవాడు భగవానుడు ఆరు లక్షణాలు అంటే మనం ఇంకా కూడా కొంత ఆ లిస్టు చెప్పుకున్నాము ఈశ్వర భావము అంటే సకల జగత్తును శాసించేటువంటి స్వభావము అతి సహజంగా శాసించటం ఈ శాసించటము అంటే కర్ర కర్తనం చేయటం కాదు మామూలుగా ఇప్పుడు ఫ్యాక్టరీలో జనరల్ మేనేజర్ అంటే ఏంటి కర్ర చేస్తూ ఉంటారు ఆ మేనేజ్మెంట్లో కూడా ఓపెన్గా మాట్లాడటం వాళ్ళని దబాయించడం కర్ర పెత్తనం చేయటం అలా ఉండేది ఒకప్పుడు ఈ ఆధునిక కాలంలో మేనేజ్మెంట్ టెక్నిక్స్ కూడా మారిపోయాయి మేనేజ్మెంట్లో కర్ర టైప్ పోయింది ఇప్పుడంతా ప్రేమగా మాట్లాడి మేనేజ్ చేయటం తర్వాత మేనేజ్ చేస్తున్నట్టు కనపడకుండా మేనేజ్ చేయటం మేనేజ్ చేసి లేకున్నా కూడా వాళ్ళందరూ చక్కగా ఒక వ్యవస్థితంగా తమ పనులు తాము చేసుకుంటూ ఉండి ఇట్లా వ్యవస్థ చేయగలిగితే ఆ విధంగా చే చేయగలిగితే అది మంచి మేనేజర్ యొక్క లక్షణం ఎవళ్ళైతే అతి తక్కువ మేనేజీ కేసుతో ఎక్కువ క్రమశిక్షణను ప్రొడక్టివిటీ అంటే సాధించగలుగుతారో వాళ్ళు చాలా గొప్ప మేనేజర్స్ కింద పరిగణింపబడతారు మేనేజ్మెంట్ సైన్స్లో కూడా ఇప్పుడు ఈశ్వరుడు ఎలా మేనేజ్ చేస్తున్నాడు అన్నది మనం గమనించాలి చాలామంది ఏమంటారంటే ఏమన్నా ఈ దేవుడు ఉన్నాడా అసలు ఈ కడికాలంలో దేవుడు ఉన్నాడా ఉన్నట్టు లేడే నిద్రపోతున్నాడా ఏమి అని అంటారు అంటే వాళ్ళ మనస్సుకు నచ్చనే ఒకనొక ఘటన జరిగినప్పుడు ఆ ఘటన చాలా ఎక్కువగా ప్రచారం అది జరిగి కాలంలో ప్రచారం ఎక్కువ ఘటన ఉంటుంది ఘటన చాలా గంభీరమైన ఘటనే కావచ్చు కానీ దానికి చేసే ప్రచారం వల్ల అది మరింత ప్రభావాన్ని చూపిస్తుంది పాపులర్ మైండ్ మీద జనుల యొక్క మనస్సు మీద సో అప్పుడు జనులు ఏమంటారంటే అసలు దేవుడు ఉన్నాడా ఉంటే నిద్రపోతున్నాడా అని అంటాడు తర్వాత మనకి కొంతమంది కవులు కూడా ఉన్నాడా అంటే పాటలు కూడా ఉంటే నిద్రపోతున్నాడా లేకపోతే కళ్ళుండి కూడా చూడటం లేదా అందరూ అలా అంటే దేవుడు కరతత్తనం చేయటం లేదనే ఒక దృష్టికోణంతో ఆ రకంగా కవులు ఆ పాటలు రాయడము పాడడము ఇవన్నీ కూడా అవుతూ ఉంటాయి దేవుడు అలా కరతత్తనం చేయడం ఎందుకంటే అక్కడ ద్వైతమయం లేదు దేవుడు ఈ జగత్తు కంటే భిన్నంగా ఉండి జగత్తుని రిమోట్ కంట్రోల్లో శాసిస్తున్నాడు అని అనుకోకూడదు దేవుడు జగత్తును శాసిస్తున్నాడంటే బంగారము ఆభరణ ప్రపంచాన్ని శాసించినట్టుగా శాసిస్తున్నారు సో బంగారం ఎలా శాసిస్తుంది ఆభరణ ప్రపంచాన్ని కర్ర పట్టుకునే పెత్తనం చేస్తూ శాసిస్తుందా అదే అలా శాసించదు అసలు అంటే ఆ ఉంది ఆ ఉనికి ఆ మనుగడ అది బంగారం నుంచే వచ్చింది ఇప్పుడు ఆ నెక్లెస్ ఎంత బాగుందో మెలమెల మెరిసిపోతుంది అని వర్ణించారు కదా ఎంత బాగుందో అనే ఆ బాగుండడము అది బంగారండి నెక్లెస్కి వచ్చింది కానీ వాస్తవంగా అది బంగారందే నెలమెల మెరిసిపోట కూడా అది కూడా బంగారాందే అది నెక్లెస్కి వచ్చింది ఈ విధంగా నెక్లెస్ ఉనుగుట మెలమెల మెరుస్తూ ప్రకాశించుట అనే వాటికి సంస్కృతంలో సత్తా స్ఫూర్తి అని ఉన్నారు అంటే ఉనుగుట నెక్లెస్ ఉంది అంటే బంగారం ఉండబట్టి నెక్లెస్ ఉంది మీరు ఊహించండి బంగారం లేకుండా నెక్లెస్ ఊహించండి మీరు ఊహించను కూడా ఊహించలేదు మీరు ట్రై చేస్తూ బంగారం అనేది లేకుండా నెక్లెస్ను ఊహించాలి ఎలా ఊహిస్తారు ట్రై చే ఊహించండి ఊహకు కూడా అందనమాట సో ఆ విధంగా నెక్లెస్ అంటే ఆ బంగారం యొక్క ఉండడమే అలాగే రెక్వస్ తెలుస్తోంది అంటే ఆ తెలివి కూడా ఆ తెలియడము చైతన్యము అది కూడా బంగారం యొక్క చైతన్యమే సారీ తెలియడం కూడా ఈశ్వరుని యొక్క చైతన్యమే సో ఈశ్వరుడు ఈ విధంగా సత్తా స్ఫూర్తి సత్తా అంటే ఉండుత స్ఫూర్తి అంటే తెలియక ప్రకాశించుతా అంటే ఎటువంటి ప్రకాశము ఇలాంటి ప్రకాశం కాదు ఈ ప్రకాశం కూడా తెలియాలి తెలుస్తూ ఉండాలి కదా తెలియట తెలివి అనే ప్రకాశం సో ఈ విధంగా సత్తాస్ఫూర్తుల రూపంగా సకల జగత్తును వ్యాపించి ఈశ్వరుడు శాసిస్తూ ఉంటాడు అది ఆయన యొక్క శాసకత్వం సో అదో ఒక లక్షణం ఈశ్వర భావం తర్వాత తాను సృష్టించినటువంటి జగత్తును మనుగడ కల్పించుట ఆ జగత్తునకు మనుగడను అనుగ్రహించుట స్థితి దానికి వీర్యము అని కాదు ఐశ్వర్యము ఈశ్వర భావము శక్తి అనంతమైన శక్తితో కూడిన పరమేశ్వరుడు సకల జగత్తునకు ఆ మనుగడను కల్పిస్తూ ఉంటాడు మీరు ఎప్పుడైనా ఆలోచించారా అణువు ఉందనుకోండి అణువు అణువులో శక్తి ఉంటాడు దానికి అణుశక్తి అనే పేరు మీ పేపర్లలో అక్కడ చూస్తూ ఉంటారు అణుబాంబు బాంబులలో కల్లా భయంకరమైన బాంబు అణుబాంబుడే మామూలుగా ఫైవ్ పౌండ్ బాంబు అనేది ఈ యుద్ధాల్లో వేస్తూ పౌండ్ బాంబు అంటే ఐదు పౌండ్ల బరువు ఉంటుంది ఎంత ఉంటుందనుకుంటున్నా ఐదు పౌండ్ల బరువు అంటే ఆ బరువుని మామూలు చిన్న విమానంలో దాన్ని పైకి లేపడం కూడా కష్టం పెద్ద పెద్ద బాంబర్స్ బి ఫిఫ్టీ టూ బాంబర్స్ అంటారు ఆ బాంబర్లో పెట్టుకుని దాన్ని ఆ విమానం నుంచి డ్రాప్ చేస్తారు ఫైవ్ థౌజండ్ బాంబు ఏమండి అనుబాంబు ఎంత ఉంటుందో తెలిసినా అమలుగా మీరు భోజనం ఆఫీసుకు భోజనం పెట్టుకు వెళ్ళి టిఫిన్ క్యారేజ్ ఉంటుంది అంత ఉంటుంది బరువు కూడా అంతే ఉంటుంది డైరెక్ట్గా తీసుకెళ్లి పారేస్తే అది ఈ ఫైవ్ బాంబులు ఒక వెయ్యి బాంబులు వేసినా కూడా చేయలేనంత వినాశాన్ని ఆ అనుభవంపు చేస్తుంది టిఫిన్ బాక్స్ అంత ఉంటున్నాయి అలా విమానంలో చిన్న విమానంలో వెళ్ళి విమానంలోనే వెళ్ళాలి లేకపోతే తీరా వేసిన తర్వాత అక్కడి నుంచి పరిగెత్తి వెళ్ళడానికి అవకాశం ఉండదు కానీ విమానంలో వెళ్ళి వేసేసి అలా పోవాలి అది నేల మీద పడి లోపల వీడు వెళ్తుంది అక్కడి నుంచి అంత శక్తి అనుగుణం ఉంటుంది దానికి అనుధార్మిక శక్తి అనే పేరు కూడా మీరు వినుంటారు అంటే అణువునందు అంత శక్తి ఉందంటే ఈ ప్రపంచంలో ఎంత శక్తి ఉంటుందో ఆలోచించండి ఎన్ని అణువులు ఉన్నాయి ఏమి సమాచారం అసలు మీరు ఊహ కూడా చేయలే ఆ విధంగా ప్రపంచాన్నంతనే కూడా మహాశక్తి రూపంగా ఆవేశించి ఈశ్వరుడు ఉండి ఆ ప్రపంచాన్ని నిలబెడుతున్నాడు ఈశ్వరుడు అంటే ఎక్కడో చోట కుక్షులోనో సింహాసంలోనో కూర్చుని ఉంటాడని సర్వమును వ్యాపించి ఆ మహాశక్తి రూపంగా ఆ జగత్తునకు స్థితిని కలిగిస్తాడు దానికి వీర్యము అని పిడు యశస్సు అంటే ఈశ్వరుని యొక్క కీర్తి అంటే ఈ సృష్టిలో ఎంతమంది మనుషులు ఉంటారు సెవెన్ బిలియన్ హేమం బియన్స్ ఉంటారు అని లెక్క వేశారు అంటే ఉంటారు సెవెన్ బిలియన్ సో బిలియన్ అంటే కూడా చాలా పెద్ద సంఖ్య వెయ్యి మిలియన్స్కి అంటే వంద కోట్లుంటే ఒక బిలియన్ వంద కోట్లు అలాంటిది ఏడు వందల కోట్ల జనాభా ఉన్నారు సృష్టిలో వారందరూ కూడా ఇంచుమించి అందరూ ఎవరో కొద్దిమందిని మినహాయిస్తే ఇంతమంది జనం ఏదో ఒక రూపంలో ఈశ్వరుణ్ణి ఆరాధిస్తూనే ఉంటారు ఏదో రూపంలో అందరూ ఒకే రూపంగానే ఆరాధించాలనే నియమం ఏం రూపంలో ఆరాధించినా ఆ ఈశ్వరుణ్ణి పేరు ఏదో పేరుతో ఏదో రూపంతో ఒకప్పుడు రూపం లేదు అన్నప్పుడు కూడా రూపం లేకపోవడము అనే రూపంతో ఆరాధిస్తూ ఉంటారు అంతటి కీర్తి ప్రతిష్టలు ఆ ఈశ్వరులకు గలదు తర్వాత శ్రీ సంపద ఈశ్వరులకు సంపద గలదు ఎంత సంపద ఉంది ఈశ్వరుడి అంటే ఈ మొత్తం సృష్టిలో ఉన్న సంపదంతా కూడా ఈశ్వరుని సంపదలే మామూలుగా ధనవంతులు ఎవరు ఉంటారంటే మా దగ్గర ఇంత ధనం ఉంది అని లెక్క వేసుకుంటూ ఉంటారు కానీ ఆ ధనం వారిది కాదు అది ఈశ్వరుడి ధనమే వీళ్ళు ఊరికే లెక్క వేసుకుంటూ ఉంటారు వీళ్ళు వీళ్ళు లెక్కలే మిగులుతాయి వీళ్ళు ఆ ధనం ఈశ్వరుడి ధనం ఈశ్వరుడి యొక్క ఇచ్ఛానుసారంగా అది ఇర్పించేటో అర్పించేటో అలా ప్రవహిస్తూనే ఉంటుంది కాబట్టి ధన సంపదంతా ఈశ్వరుని సంపదలే అందుకోసమే ఈశ్వరులకు లక్ష్మీపతి అని పేరు సింబాలిక్ లక్ష్మీపతి అంటే లక్ష్మీ అనే ఒక లేడీకి భర్త అని మీరు అలా స్వీక స్వీకరించవచ్చు కానీ దాని యొక్క తాత్పర్యం ఏమంటే ఈ సృష్టిలో ఉండే సంపద కంటకి అధీశ్వరుడు ఈశ్వరుడే అనే అభిప్రాయం అంతేకాని ఒక లేడీకి భర్తని అంతమాత్రంగా దాన్ని మనం అనుకోకూడదు అంతకంటే కూడా విస్తృతమైనటువంటి అర్థము గలదు సో వైరాగ్యము మొత్తం ఆరు లక్షణాలు భగవాన్ అంటే ఆరు లక్షణాలు ఇది ఇంతకుముందు చెప్పాను ఆయన ఇంకోసారి గుర్తు చేస్తున్నాను జ్ఞానము ఈశ్వరులకు ఎంత జ్ఞానం ఉంటుంది సర్వ జ్ఞానము ఉంటుంది సర్వజ్ఞుడు సర్వము తెలిసినవాడు అది ఈశ్వరుని యొక్క లక్షణం జీవుడికి ఈశ్వరుడికి ఎక్కడే భేదం జీవుడు అల్పము తెలిసినవాడు ఈశ్వరుడు సర్వము తెలిసినవాడు ఈ అల్పము ఈ సర్వము అనే ఉపాధులను తీసేసి తెలివి అని పెట్టుకుంటే జీవేశ్వరులో అభేదం వచ్చేస్తుంది అలా కాకుండా తెలివి అని అలాగ అంతా ఒకటే తెలివి అని కాదండి తక్కువ తెలివి ఎక్కువ తెలివి అని మనం ఉపాధిని పెట్టుకుంటే జీవుడు ఈశ్వరులోనే భేదం నిర్మాణం సముద్రం అంతా నీరు అంటే సముద్రానికి తరంగానికి తేడా ఏమైనా లేదు సముద్రము పెద్దది తరంగము చిన్నది అంటే తేడా వస్తుంది ఉపాధిని బట్టి వచ్చిన భేదము ఎనివే సర్వజ్ఞానము గలవాడు ఈశ్వరుడు సుజ్ఞానము వైరాగ్యము ఈశ్వరుకు పూర్ణమైన వైరాగ్యము కలదు మనం వైరాగ్యాన్ని గురించి ప్రశంసిస్తాము ఆత్మస్వరూప జ్ఞానం కలగటానికి వైరాగ్యము చాలా ప్రధానమైనటువంటి అర్హత యోగ్యత వైరాగ్యం లేకుంటే వాళ్ళకి ఆత్మజ్ఞానానికి యోగ్యత కూడా ఉండదు అటువంటి వైరాగ్యము దాన్ని సంపాదించటానికి మనం చాలా కష్టపడుతూ ఉంటాం ఏదో అర కొర వైరాగ్యంతో కాలక్షేపం చేస్తూ ఉంటాం కొంత వైరాగ్యం ఉంటుంది మళ్ళీ కొంత ఆసక్తి నిర్మాణం అవుతూ ఉంటుంది కొంత లంపటం కొంత పొద్దున్న లంపటం మధ్యాహ్నం వైరాగ్యం ఏదైనా ఎవరైనా ఏదైనా అంటే వైరాగ్యం మళ్ళీ ప్రేమగా మాట్లాడితే ఆసక్తి ఈ విధంగా మనం పుష్టి పడుతూ ఉంటాం కానీ ఈశ్వరునకు పూర్ణమైన వైరాగ్యము దాని శ్రీకృష్ణుని గాథ కూడా మీరు చూసినట్లయితే ఇక వైరాగ్యం కనపడుతుంది చాలామంది శ్రీకృష్ణుని గాథని సరిగ్గా అర్థం చేసుకోవాలి అదేదో సినిమా స్క్రిప్ట్ లక్క లెక్కను అర్థం చేసుకుంటారు తప్ప ఆయన్ని కూడా ఒక సంసారిగా చేసే విధంగా అర్థం చేసుకుంటారే తప్ప ఆ కథలో ఉండేటువంటి శ్రీకృష్ణావతారంలో ఉండేటువంటి ఆ వైరాగ్య భావనని గుర్తించరు చూడండి శ్రీకృష్ణుడు జైల్లో పుట్టాడు పుట్టిన చోట తిరగలేదు ఇంకెక్కడో పోయి ఓ నందగోకులం అక్కడ పెరిగాడు అక్కడ పదేళ్ళు పెరిగిన వెంటనే ఆ తల్లిదండ్రులను విడిచిపెట్టి మళ్ళీ మథురా నగరానికి వెళ్ళిపోయాడు ఇంకా మళ్ళీ ఆయన అవతార సమయంలో వెనక్కి వెళ్ళలేదు ఇంకా మళ్ళీ ఆ ఊరు వెళ్ళలేదు అగో మేము పుట్టిన ఊరు అంటూ పరుగులు తీస్తూ ఎప్పుడూ వెళ్ళలేదు తర్వాత మథురా నగరంలో సామ్రాజ్యం లభించినప్పటికీ కంసునికి అది ఉగ్రసేన మహారాజు గారికి అప్పజెప్పేసి ఆయన సాందీపని ఆలయానికి వెళ్ళిపోయాడు చదువుకుంటూ ఆ తర్వాత మళ్ళీ ద్వారకు వెళ్ళిపోయాడు అలాగా కింగ్ మేకరే తప్ప తాను ఎప్పుడూ కింగ్ కాలేదు పూర్ణ వైరాగ్యం అక్కడిని ఆయన పక్క మహిషులందరూ కూడా పరాభవింపబడతారు ఆయన నిర్లిప్తంగా ఓ అడవిలో చెట్టు కింద కూర్చొని దేహత్యాగం చేసేసి దాని కాకపోతాడు ఎవరిని ఏం పట్టించలేదు గొప్ప విదక్తం వైరాగ్యము కలవాడు శ్రీకృష్ణుని స్టోరీని సరిగ్గా అర్థం చేసుకుంటే తెలుస్తుంది ఆయన వైరాగ్యం ఎంతటిది అని సో పూర్ణ అంటే శ్రీకృష్ణుని దాతలో మీకు ఆ వైరాగ్యం అలాగా కనపడుతుంది ఈశ్వరుడు తాను సృష్టించినటువంటి జగత్తునందు ఎటువంటి అభిమానము కలిగి ఉండడు సంపదకి ప్రభువయ్యి కూడా సంపదపై ఆసక్తి లేకుండా ఉంటాడు పూర్ణ వైరాగ్యం కనుక జీవుడు పొందగలిగితే ఆ క్షణంలోనే వాణి అందు ఈశ్వరత్వము ఆవిష్కృతమైపోతుంది ఆవిష్కరింపబడుతుంది సో ఆ విధంగా పూర్ణమైన వైరాగ్యము గలవాడు ఈశ్వరుడు ఇవి ఆరు లక్షణాలు నేను ఒకటి రెండు మూడు అల్లా చెప్పాను ఈ ఆరు లక్షణములు గలవాడు ఈశ్వరుడు ఆయనకు భగవాన్ అనే పేరు అందువల్ల వచ్చింది భగవాన్ అంటే ధనవాన్ ధనవాన్ అంటే అర్థమేమి ధనము గలవాడు భగవాన్ గుణవాన్ అంటే గుణము గలవాడు గుణములు గలవాడు అలాగే భగవాన్ అంటే భగశబ్దవాచ్యమైన ఈ ఆరు లక్షణములు గలవాడు శ్రీ భగవాన్ ఉవాచ ఉవాచ అని మామూలుగా ఉన్నప్పటికీ మీకు వేదమంత్రాల్లో కానీ లేకపోతే భగవద్గీతలో కానీ ప్యాస్టన్స్ అవివక్షితము అంటే అక్కడ వివక్ష లేదు ఇంటెంట్ లేదు ప్యాస్టన్స్ మీద ఇంకే ఏదో ఏదో టెన్స్ లో చెప్పాలి కాబట్టి చెప్పారు తప్ప దానికి అర్థము అన్ని టెన్స్ల్లోనూ పలుకుతుంది భూతకాలం వర్తమాన కాలం భవిష్యత్ కాలం మూడింటికి సమానంగా వర్తిస్తుంది ఆ మాట ఆ పలుకు కానీ పుస్తకంలో మటుకు వాచ అంటే అని ఉంటుంది సో అంటే కాలములకు అతీతమైన సత్యాన్ని ఆయన చెప్తాడు అని శ్రీ భగవాను హే పార్థ అని సంబోధించాడు ార్థ అంటే పృథాయా పుత్ర పృథా అంటే కుంతీదేవి ఆవిడ పేరు పృథ కానీ కుంతి అనే పేరు వచ్చింది ఎందుకంటే కుంతిభోజ మహారాజు యొక్క కుమార్తె కుంతిభోజ దేశము యొక్క రాజకుమారి గనుక కుంతి అని పేరు ప్రసిద్ధి చెందింది కానీ తల్లిదండ్రులు పెట్టిన పేరు పృథ ఈ పృథ అనే పదము పృథివీ అనే పదానికి దగ్గరగా ఉంది చూడండి పృథివికి ఎంత ఓదిని సహనం ఉంటుందో ఈ పృథకు కూడా అంతటి సహనము గలదు కుంతిదేవి నిజంగా చాలా గొప్ప సహన శక్తి గలమె ఎన్నెన్నో కష్టాలని ఆమె అలలోకగా సహించుకుంటూ ముందుకు సాగిందే చాలా గొప్ప వైరాగ్య సంపత్తి గల గొప్ప క్యారెక్టర్ మహాభారతం మొత్తం మీద ఆ కుంతి యొక్క పుత్రుడు ఆ పృథ యొక్క పుత్రుడు కనుక పాత్రుడు నేను నిన్న మనవి చేశాను అప్పట్లో వాళ్ళ పేర్లన్నీ కూడా తల్లిగారి పేరు నుండి స్వీకరించేవారు రాముడికి కౌసల్యానందనుడు అని పేరు శ్రీకృష్ణునికి దేవతీనందనుడు అని పేరు అర్జునులకు పృథానందనుడు అని పేరు తండ్రి పేరు కంటే తల్లి పేరుకి ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చినట్టుగా మనకు స్పష్టంగా కనపడుతూ కాబట్టి ఓ పృథాతనయా అంటే కుంతి యొక్క పుత్రుడా అని శ్రీకృష్ణుడు ప్రేమతో అర్జునుణ్ణి సంబోధించాడు ఈ కుంతి ఆమె శ్రీకృష్ణునకు అత్తయ్య అవుతుంది అంటే తండ్రికి సిస్టర్ చెల్లెలు అవుతుంది కాబట్టి ఆ బంధుత్వం కూడా కలదు కానీ శ్రీకృష్ణుడు మమకారంతో సంబోధించాడని అనుకో అనుకోరాదు ఇప్పుడు మీరు సంబోధించేప్పుడు మమకారంతో సంబోధిస్తే అది ఆసక్తి అవుతుంది మమకారం కాకుండా ప్రేమతో సంబోధిస్తే అది జ్ఞానమవుతుంది ప్రేమ ఉండాలి మమకారం వేరు ప్రేమ వేరు ఎనీవే సో ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుణ్ణి ప్రేమతో సంబోధించినాడా మమకారంతో సంబోధించాడా అంటే ప్రేమతోటే సంబోధించాడు మమకారంతో కాదు వృథ చాలా గొప్ప వినక్తురాలు ఆమె యొక్క పుత్రుడు నీవు జ్ఞానమునందు గొప్ప ప్రేమ గొప్ప జిజ్ఞాసులు కాబట్టి నీవంటే నాకెంతో ప్రేమ అనే ప్రేమభావంతో హే పార్థ అని సంబోధించినాడు హే పార్థ స్వప్ మే రూపాన్ని పశ్య నా రూపములను చూడుము ఇప్పుడు విశ్వరూప సందర్శనం కదా విశ్వశబ్దానికి సర్వ అని అర్థం ఉన్నది అక్కడ ఒక ముద్ద ఉందని కాదు అర్థం యూనివర్స్ అంటే ఒక ముద్ద అనే అర్థం ఒకటేదో ఏదో పెద్ద ముద్దలాగా ఉందని కాదు అనేకము యొక్క సముదాయమునకు విశ్వము అని పేరు అసలు ఆ పదంలోనే వివిధం శ్వయతి గచ్చతి ఇది విశ్వం అని అర్థం సో అనేకములు ఉంటాయి దాంట్లో పృథిని ఉంటుంది ఆపహ వాయు అగ్ని ఆకాశ ఆకాశ అంటే పంచభూతాలు ఉంటాయి పంచభూతాలే కాకుండా ఆ పంచభూతములతో నిర్మాణమైన దేహములతో మనుష్యులు పశువులు పక్షులు క్రిములు ఇది కాక పురాణ వాంగ్మయంలోకి వెళ్తే దేవతలు గంధర్వులు కింపురుషులు కిన్నరులు అంటూ పెద్దలు ఇస్తుంది సో ఇన్ని రకాల ప్రాణులు ఉంటాయి ఈ ప్రాణులన్నీ ప్రాణము లేనివేలో ఉంటాయి చెట్టు చేమలు ఉంటాయి సో ఈ మొత్తం సముదాయమునకంతకు ఈ సమూహమునకంతకు కలిపి విశ్వము అనుకో అంచేత విశ్వము అంటే ఒకటి కాదది అనేకము యొక్క సమూహము కాబట్టి ఈశ్వరుడు విశ్వరూపాన్ని చూపించాడంటే ఈ జగత్తులో ఉండే వివిధ రూపములను చూపించినాడు అవన్నీ కూడా ఆయన రూపములే ఇప్పుడు హిమవత్ పర్వతాన్ని చూశాడు అనుకోండి అంటే మీరు ఈశ్వరుని యొక్క రూపాన్ని చూశారు గంగానదిని చూస్తే ఈశ్వరుని ఇంకో రూపాన్ని చూశారు గోదావరిని చూస్తే ఇంకో రూపాన్ని చూశారు కావేరిని చూస్తే మరో రూపాన్ని చూశారు ఇంచ పర్వతాన్ని చూస్తే ఇంకో రూపాన్ని చూశారు కోటిని చూస్తే ఈశ్వరుడు ఇంకో రూపాన్ని చూశారు గోవుడు చూస్తే మరో రూపాన్ని చూశారు మనిషిని చూస్తే ఇంకో ఈ సకల రూపములు ఈశ్వరుని రూపములే అంటే విశ్వరూపము అని సకల రూపములను తనలో ఇమిర్చుకున్న రూపము విశ్వరూపము ఆ విధంగా ఆ చేస్తున్నాడు ఇంకా చూపించడం తర్వాత చూపించే ముందు అర్జునుని అర్జునునికి కొంత ఉపోద్ధాతం చూడవో చూడవో హే అర్జున చూడు నా రూపములను చూడు ఎన్ని రూపములు ఉన్నాయి సి భగవాను ఎన్ని రూపాలు ఉన్నాయి శతశ సహస్రశహ వందల అబ్బే అథ అబ్బే వందలడానికి వీరలేదు సహస్రశహ వేలు అంటే అంతేనా వందలు వేలేనా అంటే చూడండి ఈ శతము ఈ సహస్రము అనే పదములకు అనంతము అని అర్థం మంత్రం కూడా ఉంది అలాగా శతం అనంతం భవతి అని మంత్రం శతం అనగా అనంతము అభము అంటే లెక్కలేనన్ని రూపములు లెక్క శక్యము కానన్ని రూపములు అని చెప్పడం కోసం ఒక ఒక ఎక్స్ప్రెషన్ వందలు వేలు అంటారు ఇప్పుడు చీమలు చూసి ఎన్ని చీమలు ఉన్నాయంటే వందలు వేలు ఉన్నాయంటే వందలు వేలు ఉన్నాయా చీమలు అబో లెక్క పెట్టలేనని ఉన్నాయి కానీ ఒక ఎక్స్ప్రెషన్ వందలు వేలు అదేవిధంగా సో శ్రీకృష్ణుడు అంటాడు నా రూపములను చూడబోయ్ వందలు వేలు అసంఖ్యాతములైన రూపములు తర్వాత రూపములన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయనుకోకూడదు ఇప్పుడు ఒకప్పుడు అలా వర్ణిస్తారు పురాణంలో వైకుంఠంలో అందరూ చాలామంది ఉంటారు వాళ్ళందరూ కూడా నాలుగు భుజములే కలిగి ఉంటారు అందరూ కూడా శ్రీకృష్ణ ఆ విష్ణు భగవానుడు ఎలా అయితే చీని చీనాంబరములను ధరించి ఉంటాడో పట్టు వస్త్రములను వీళ్ళందరూ కూడా పట్టువస్త్రములను ధరించి ఉంటారు వైకుంఠంలోనూ అని అనుకుని ఇక్కడ పట్టువస్త్రాలు కట్టుకుంటూ ఉంటారు వైకుంఠంలో అలా ఉంటారు ఊహించి వీళ్ళు ఇక్కడ కట్టేసుకుంటూ ఉంటారు మంచిది సో అదివే సో ఆ రకంగా అందరూ చతుర్భుజధారులై ఉంటారు అందరూ కిరీటములను ధరించి ఉంటారు అలాగే చెప్తారు అంటే వైకుంఠంలో మీ గెట్టు చూసినా విష్ణు రూపము గలవాళ్లే కనపడతారు అందరూ అదే రూపం అలాగేదా విశ్వరూపం అంటే అలాగా అబ్బే అలా కాదు మీరు లోకంలో చూడండి ఎలా ఉంటుంది నానా విధాని రూపాన్ని ఒక రూపం ఉన్నట్టుగా ఇంకో రూపం ఉండదు ఇప్పుడు కుక్కను చూశాననుకోండి అదొక రూపము ఆవును చూస్తే మరో రూపము గుర్రాన్ని చూస్తే ఇంకో రూపము ఈ లోపల మనిషిని చూశారనుకోండి అబ్బం ఫోర్ లెగ్ నుంచి టూ లెగ్కి వచ్చేసి ఎంటైర్లీ డిఫరెంట్ ఫాము ఈ లోపల కోతిని చూశారనుకోండి అది ఇంకొక విలక్షణమైన రూపము అత్యద్భుతములైన రూపము నానా ఒక రూపానికి ఇంకో రూపానికి అసలు పోలితే నానా విధాని రూపాన్ని తర్వాత దివ్యాని రూపాన్ని రూపములన్నీ కూడా అద్భుతంగా ప్రకాశిస్తూ ఉంటాయి అంటే ప్రకాశిస్తూ ఉంటాయంటే మనం వాళ్ళు అనుకుంటారు అది బల్బులు వెలుగుతూ ఉంటాయి చూడండి అలా వెలుగుతూ ఉంటాయని అలా కాదు అంచేతనే ఈ మహాత్ములు ఫోటోలోకి తీసినప్పుడు దళ వెనక్కల ఇలా రిందులాగా ఒక ప్రకాశం ఒకటి పెడతారు అలా ఏమీ ఉండదు ప్రకాశం పెడతారు అంటే అర్థం ఏమిటి ఆ ప్రకాశము అనే పదాన్ని దానికి ఫిజికల్ మీనింగ్ ఇచ్చారు ఇప్పుడు మహాత్ముడు ప్రకాశిస్తున్నాడు ఆయన గొప్ప మహాత్ముడు అంటే గొప్ప మహాత్ముడు అంటే ఏమిటి ఆయన తల చుట్టూ ఒక ఆరా ఆరా అంటారు మనం ఒక కాంతి పుంజము ఉంటే గొప్పనా అలా ఉంటుందనా మీ అభిప్రాయం అలా కాదు గొప్ప మహాత్ముడు అంటే ప్రకాశించే మహాత్ముడు ప్రకాశించడం అంటే ఏమిటి బల్బు బల్బు వెలిగినట్టుగా వెలుగుతూ ఉంటాడనా కాదు జ్ఞానప్రకాశము గలవ నిజానికి జ్ఞానప్రకాశం మహాత్ముడు మీద గంభీరంగా ఉండడు మామూలుగా లోకంలో ఏ జ్ఞానము లేకున్నా చక్కగా ఫౌండేషన్ అది క్రీము పౌడర్ అది వేసుకుని మంచి క్రాఫింగు అది గట్టిగా పెట్టుకుని ఆకర్షణీయమైన వస్త్రధారణ చేసి సో ట కలదోడు ఒకటి రే బ్యాన్ కళ్ళదోడు లాంటిది ఏదో ధరించి వస్తే అబ్బా ఎలా ప్రకాశిస్తున్నాడు అది బాహ్యమైన ప్రకాశం స్థూలమైన ప్రకాశం అది అసలు ప్రకాశమే కాదు అసలు ప్రకాశము అంటే జ్ఞానప్రకాశమే ప్రకాశం బుద్ధిలో విజ్ఞానము లేకపోతే ఈశ్వర భావన భక్తి భావన అలా నిరంతరము ఉజ్వలంగా ప్రకాశిస్తూ ఉంటుంది అది రూపములు ఇప్పుడు మీరు చూడండి ఆ చైతన్య శక్తి యొక్క ప్రకాశము అని దివ్య శబ్దానికి అసలు దేవుడు అంటే చైతన్య శక్తి నుంచే వచ్చింది దివ్ దివ్ అని ధాతువు దివు కాంతవు అని ఒక అర్థం సో దివు నుంచి దేవుడు వచ్చింది అంటే ప్రకాశించేవాడు ప్రకాశించువాడు అంటే మనం ఏమనుకుంటామంటే బాహ్య ప్రకాశము అని అని అనుకుని ఆ దేవుడి చుట్టూ ఎలక్ట్రిక్ బల్బులోకి పెట్టి ఆన్ చేసి పెడతాం మామూలుగా దేవుడి గుళ్ళోనూ పూజ రూంలోను ఎలక్ట్రిక్ బల్బులోకి పెడతాను పెట్టి అది ఆన్ చేస్తా ఆన్ చేస్తే అది మునుక్కు మునుక్ ముంటే మెరుస్తూ ఉంటే అదేదో దేవుడే ప్రకాశిస్తున్నట్టుగా మనం భావన చేసుకుంటాం అది బాహ్య ప్రకాశము అనే వాస్తవంలో ఈశ్వరుని యొక్క ప్రకాశం బాహ్య ప్రకాశం కాదండి ఇది చైతన్య ప్రకాశం చైతన్య ప్రకాశం ఇప్పుడు చైతన్య ప్రకాశం అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు కుక్క ఉందనుకోండి సపోజ్ మీరు రోడ్డు మీద వెళ్ళే కుక్క మీరు నడిచి వెళ్తూ మీ చేతిలో బ్రెడ్ కనపడింది అనుకోండి దానికి ఒక ఆహార పదార్థం కనపడింది అది ఎలా మీ చేసి చూసి టోకెన్లైలా ఆడిస్తుంది మీకేమర్థమైంది దాన్ని చెప్పింది చైతన్య ప్రకాశం అది అడుగుతోందన్నమాట ఏమని అవి రెడ్డంతా ఇంట్లోకి నువ్వే పట్టుకుపోతావా లేకపోతే ఓ ముక్క ఏమైనా నాకు ఇస్తావా అని అడుగుతుంది ఎన్ని తెలివితేటలండి కోతులకి ఎన్ని తెలివితేటలు అవి ముఖంలోకి చూసి సంజ్ఞలు చేస్తాయి మాట్లాడే ప్రయత్నం చేస్తాయి ఏ చిన్నపిల్లలు ఉంటారు ఆరు మాసాలు పది మాసాలు పిల్లలు ఇంకా మాట రాదు కానీ కళ్ళల్లో ఓల్డ్ భాష ఉంటుంది ఆ పిల్లవాడికి ఎంతో భాష చెప్పాలి ఎన్నో విషయాలు చెప్పటానికి చెప్తున్నాడా అన్నట్టు అనిపిస్తుంది కానీ భాష అయితే ఉండదు ఆ చైతన్య ప్రకాశం ఉన్నది అద్భుతమైన చైతన్య ప్రకాశం ఆ చీమలో కూడా ఆ చైతన్య ప్రకాశాన్ని మీరు గుర్తించవచ్చు ఎలాగంటే మీరు కాఫీ రాయేపుడు కాఫీ పెట్టుకునేప్పుడు పంచదార కొంచెం పొరపాటుని చుట్టూ పడింది అనుకోండి మీకు కనపడవు ఆ పంచదార కణములో కానీ చీమకి తెలిసిపోతుంది వీళ్ళు పంచదార వలకపోస్తున్నారు అని తెలిసిపోతుంది అది ఎక్కడో ఉంటుంది ఎక్కడో కొన్ని బిజాల దూరంలో ఎక్కడో ఆ మూల దాగి ఉంటుంది దానికి తెలిసిపోతుంది వీళ్ళు పంచదార వలకపోస్తున్నారు రా తెలిసిపోతే అది ఇంకో పది మంది చీమలను పిలుస్తూకొస్తుంది వాటికి మెసేజీలు పంపిస్తుంది రెండు రెండు రెండు అప్పుడు ఈ కూడా ఒక ఆర్మీ మూడు లైన్లు రెండు లైన్లు ట్యాక్ ట్యాక్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ వస్తాయి ఆ రకంగా ఈ చీమలన్నీ కూడా ఒక ఆర్మీ వచ్చినట్టుగా వచ్చి ఆ పంచదార పలుకల్ని జాగ్రత్తగా భుజాల పెట్టుకుని ఒక్క చీమ ఎత్తలేకపోతే రెండు మూడు చీమలు కలిపి దాన్ని మోసుకెళ్తాతో మనం మనుషులు మోసుకెళ్ళినట్టుగానే ఇద్దరు ముగ్గురు మోసుకెళ్తారు చూడండి ఆ రకంగా ఆ ఒక్క పంచదార కణాన్ని జాగ్రత్తగా మోసుకెళ్తా దారి తప్పడం అంటే ఏమిటో తెలియకుండగా మళ్ళీ తమ పొక్కలోకి వెళ్ళిపోతారు ఇవన్నీ తెలివితే దాని వెంట ఉన్న చైతన్య ప్రకాశము ఊహక ఉన్న చైతన్య ప్రకాశం అది ఆ ఈశ్వరుని యొక్క ఒక దివ్యమైన రూపం నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్లో ఒకసారి నేను ప్రోగ్రాం చూశాను బ్రెజీలియన్ ఫారెస్ట్ ఉంటుంది అమెజాన్ నదీ పరివాహక ప్రాంతము చాలా దత్తని ఫారెస్ట్ అడవి కాకులు దూరని కారడవి అలాంటి అడవిలో అక్కడ రామచిలకలు అంటారు ఆ రామచిలకల యొక్క జీవిత చరిత్రని వీళ్ళు జాగ్రత్తగా పరిశోధించి మీకు అన్నీ చూపిస్తారు అది ఆ రామచిలక ఆడచిలక మొగ చిలకని మొగచిలక ప్రపోజ్ చేస్తుంది ఓ చులుక నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని దీనికి ఇది చెప్తుంది దాని భాషలో చెప్తే సరే నేను ఆలోచిస్తాను అనుకుంది ఒక సంవత్సర కాలం పరిశీలిస్తుంది వన్ ఇయర్ ఈ వన్ ఈ మొగ చిలక తప్పిపోకుండా విసుగు చెందకుండగా ఆ ఆడచిలక వెనకాల వస్తూ దానికి సేవ చేస్తూ ఉండాలి వన్ ఇయర్ అయిన తర్వాత అంగీకారాన్ని తెలుపుతుంది అప్పుడు ఆ రెండు జంట చిలకలు అవుతాయి ఈ మాత్రం తెలివితేటలుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో అనే తర్వాత ఆ చిలక గూడు ఎక్కడుంటుందో తెలుసినా కొన్ని కోట్ల చెట్ల మధ్యలో ఒక మహావృక్షం యొక్క రెండు కొమ్మల మధ్యలో చిలకం గూడు ఉంటుంది పొడకలతో పెట్టిన గూడు అది ఆ గూడు నుంచి పైకి ఎగురుతుంది పైకి ఎగిరి పది ఇరవై మైళ్ళ దూరం కూడా కానీ సాయంకాలం అయినప్పటికీ దారి తప్పకుండా కరెక్ట్గా తన గూడు దగ్గరికి వస్తుంది నావిగేషన్ విమాన విమానాలలో నావిగేషన్ ఉంటుంది విమానం దారి తప్పిందనుకోండి ఇంకెక్కడికి వెళ్తుంది అది దారి తప్పదు విమానం కరెక్ట్గా వెళ్ళాల్సిన చోటకే వెళ్తుంది సరిగ్గా అదేవిధంగా ఈ చిలకలు కూడా ఆ పక్షులకు కూడా అద్భుతమైనటువంటి దిశ దిక్కును తెలుసుకునేటువంటి శక్తి ఉంటుంది అవి దారి తప్ప సో ఆ విధంగా వాటిల్లో ఆ చైతన్య శక్తి అద్భుతమైన చైతన్య శక్తిని మీరు చూడవచ్చు పశుపక్ష్యాదులలో ఇక పశువులో పక్షులు అలా ఉంటే ఇక మనుష్యులలో కూడా ఆ చైతన్యం యొక్క శక్తి పాండిత్యం రూపంగా తెలుగు చేతల రూపంగా ఎంతో మనకి దర్శనమిస్తుంది ఇవన్నీ కూడా ఆ పరమేశ్వరుని యొక్క చైతన్య శక్తితో ఉజ్వలంగా ప్రకాశించేటువంటి వివిధ రూపములు వీటన్నిటినీ చూడు అంటున్నారు ఇవన్నీ కూడా విశ్వరూపం ఇది విశ్వరూపం ఉంటుంది మామూలుగా విశ్వరూపం అంటే ఒకటి నిలబడతాడు ఈటో ఇరవై తలకాయలో అలా కాదు అది ఉడికే సినిమా విశ్వరూపం అలా ఉన్నప్పటికీ యథార్థంగా విశ్వరూపాన్ని వర్ణించిన సందర్భంలో ఇలా ఉంటుంది కొద్ది గొప్ప అలాంటి రూపం కూడా తర్వాత వస్తుంది ప్రస్తుతంలో జగదేవ హరి హరిదేవ జగత్ అనే విధమైనటువంటి విశ్వరూపాన్ని ఆయన వర్ణిస్తున్నాడు తర్వాత నానా వర్ణ ఆకృతినిచ వర్ణము అంటే రంగులు ఇవి ఎన్నెన్నో రంగులు ఉంటాయి చూడండి భాష్యకారులు ఏమంటారో చూద్దాము పశ్య మే మూడుము పశ్య అంటే చూడుము మే అంటే నా యొక్క రూపములను పార్థ అంటే అర్జున రూపాన్ని రూపములను చూడుము శతశహ అథ సహస్రశహ అంటే వందలా లేక వేళ అంటే అర్థము అనేకశ అనేకములు లెక్కలేనన్ని రూపములు అక్కడ అభిప్రాయం ఒకటి రెండు మూడు నాలుగు తొంభై తొమ్మిది కాదు అలాగే తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై అలా కూడా కాదు అక్కడ ఆ శతశ సహస్రశహ అనేదాని అభిప్రాయం ఏమిటంటే అసంఖ్యాకములైనన్ని రూపములు అని అభిప్రాయం తాని చాని అనేక ప్రకారాన్ని అనేక ప్రకారములైన రూపములు ఆ విధంగా నేను విశ్వరూపాన్ని ఈ జగత్త ఈశ్వరుని యొక్క ఒకనొక రూపము అనే విధంగా నేను ఇంతవరకు వ్యాఖ్యానిస్తూ వచ్చాను అలాగే చెప్పనక్కర్లేదు కూడా ఆ సమయంలో శ్రీకృష్ణ భగవానుడు తన ఎందు ఎప్పుడూ అర్జునుడు ఏనాడు కనీ విని రూపములను అనేకము రూపములను దర్శించినాడు అని కూడా చెప్పవచ్చు శంకరుడు భాష్యారులు ఆ దిశలో నడిపిస్తున్నారు దాన్ని అంటే ఒక పౌరాణిక గాథ రూపంగా దీన్ని నడిపిస్తారు అని మీకు నేను ముందే మనం చేశాను ఆ దిశలో నడిపిస్తున్నారు చూద్దాము అనేక ప్రకారములైన రూపములను చూడుము దివి భవాని దివ్యాని అప్రాకృతాని అంటే చూడండి ఇప్పుడు శ్రీకృష్ణుడు తన విశ్వరూపంలో అర్జునుడికి చూపించే రూపములు ఉన్నాయి సర ఇవి దివ్యములు అంటే నేను చైతన్య ప్రకాశము వేదాంత ధోరణులో చెప్పాను సరే పురాణ ధోరణులు కూడా పురాణ దృష్టితో కూడా మీరు చెప్పవచ్చు ఇప్పుడు దృష్టి రెండు రకాలు ఉంటుంది పురాణ దృష్టి దార్శనిక దృష్టి నేను మీకు దార్శనిక దృష్టి ఎలా ఉంటుందో మీకు ఒక చిన్న మోడల్ చూపించాను ఇప్పుడు పురాణ దృష్టిలోకి వచ్చాను ఏ రూపములైతే ఈ భూలోకంలో మీకు కనపడవు అప్రాకృతములు ప్రాకృతము అంటే ప్రకృతి ఎందు ఉన్న ప్రకృతిలో కనబడేవి అలా కనపడవు ఇంకా మరి ఎక్కడ ఉంటాయండి దివ్య దేవలోకంలో ఉంటాయి అంటే పురాణం అంటే మరి దేవలోకం వచ్చేసుకుంది పురాణంలోకి సో స్వర్గలోకము అలాగే ఇతర దేవతల యొక్క లోకములు ఏవైతే ఉన్నావో ఆ లోకములలో ఉండే రూపములు సో దివి భవాని ద్విలోకమునందు ఉండేటువంటి రూపములు అవి లిస్ట్ తర్వాత రాబోతున్నాయి ఇంకా ఎటువంటి రూపములు నానా వర్ణ కృతీ స్నాన విలక్షణా నీలపీతాది ప్రకారా వర్ణా ఈ రూపములకు అంటే అప్రాకృత రూపములు అప్రాకృత అంటే మన చుట్టూ ఉండే ప్రకృతి ఎందు కానరానివి అంటే దేవలోకమునందు మాత్రమే దర్శనమిచ్చే రూపములు మళ్ళీ ఆ రూపములు అనేక వర్ణములను కలిగి ఉన్నాయి విలక్షణములైన అంటే భిన్న భిన్నములైన రంగులను కలిగి ఉన్నాయి రంగులంటే నీల నీల వర్ణము కలిగిన రూపములు కొన్ని పీత అంటే పచ్చని రంగు కలిగిన రూపములు మరికొన్ని అలాగే ఆదిశబ్దం చేత రక్త అంటే ఎర్రని కలిగిన రూపములు కొన్ని ఈ రకంగా అనేకములైన రూపములు దేవలోకంలో మాత్రమే దర్శనమిచ్చే రూపములన్నీ కూడా ఇప్పుడు ఆ శ్రీకృష్ణ భగవాను ఆ విశ్వరూప దర్శనమునందు అర్జునుడు చూడవచ్చు చూడమంటున్నాడు చిన్నప్పుడు ఈ మేళాలు ఉంటాయి తీర్థము అని వాళ్ళ మేళా అంటే పది మంది కలుస్తారు అక్కడ జగత్ అంటే మేళాయేగా జగ దర్శనకా మేళ అన్నాడు కబీర్ దాస్ యో మేళ ఈ మేళాలో కాశీనగరము చూడరా అంటూ బాబు అంటూ పాట అవుతుంది ఓ పెట్టి ఒకటి పట్టుకొచ్చేవాడు దానికి ఒక నాలుగు కాళ్ళు ఉంటాయి అది ఆ కాళ్ళు ముడిచేసి భుజం మీద మోసుకొచ్చేవాడు పాప ఆయన పెద్ద ఆ కాళ్ళు పెట్టి ఆ పెట్టి భుజపించి దీపి ఆ మధ్యలో ఎక్కడో పెట్టివాడు పెట్టి ఆయన చేతిలో ఒక చిరతలాంటిది ఉండి అది ఆ పెట్టి మీద అలా కొడుతుంటే దానికి గంటలోనే ఉంటాయి అలా టగ టగటగా గంటాధ్వానం చేస్తూ కాశీనగరము చూడరా బాబు గంగానది ప్రవహిస్తుంటే చూడరా బాబు విశ్వేశ్వరుడి దర్శనం చేయరా బాబు అంటూ అలా పాడి చేయలే వాళ్ళం ఇవి అవ ఇవీ చూడచ్చు మనం చూడలేకపోతున్నాం ఎంత నష్టపోతున్నామో అని ఎంత అంటే ఒక అనా ఇవ్వాలి ఇప్పుడు మన నాగేవిలో ఉన్నదే అనా ఇంక ఇంకా ఇప్పుడు ఈ అనా కొంత కాశీనగరానికి ఇచ్చేస్తే ఒక ఊరి కొనుక్కోవడానికి అలా ఉండదు ఒక అడాతోటి ఎంత లోయి సో పెద్ద మీమాంస ఈ కాశీనగరాన్ని చూడలేకపోతున్నాం మనము గంగ కూడా ఉందిట అది చూడలేకపోతున్నాం గంగలో పడవల మీద జనులు విహరిస్తున్నారు చూడరా అనేవాడు తర్వాత భక్తులు స్నానాలు చేస్తున్నారు చూడు అనేవాడు అంటే అక్కడ ఆ పక్కన నిలబడి అవన్నీ విని ఆ వర్ణానతో అలా కలు మూసుకుని ఊహించి సంతోషపడి ఆ అన్నాన్ని సేవ్ చేసుకుని మా దారి నేను పోయేవాడు ఎప్పుడైనా చూడడానికి వెళ్తే ఎవడో వెళ్ళేవాడు అనా చేతిలో పెట్టి ఆ రెండింటికి ఇలా కలుగు పెట్టుకుని చూస్తుంటే అతను కామెంటరీ చెప్తూ ఒక ఐదు నిమిషాలు చూపించి వాడు ఇంకే తాకై తీయడు అలాగే కూర్చు కూర్చుంటాడు అయిపోయిందిలే అది వేళ అలాగే చాలు చూసి అది పబ్లిక్ చేసేవాడు ఆ ర విశ్వరూప దర్శనం చేసినట్టుగా సో అర్జునుడికి శ్రీకృష్ణుడు అలాగే చూపిస్తున్నాడు మేళాలో చూపించినట్లు చూపిస్తున్నాడు చూడు చూడు మళ్ళీ చూడకపోతే మిస్ అయిపోతే లాస్టే కమా అని చూపిస్తున్నాడు కొన్ని నీలంగా ఉన్నాయి కొన్ని పచ్చగా ఉన్నాయి కొన్ని రూపాల ఎర్రగా ఉన్నాయి అంతేకాకుండా తథా ఆకృతయ సంస్థాన విశేషాం రూపాణం అది ఆకృతులు ఈ రూపముల యొక్క ఆకృతులు రూపం లేరు ఆకృతి వేరు రూపము అంటే ఒకనొక షేప్ ఆకృతి అంటే వితిన్ ద షేప్ ఆ షేప్ లోపల ఆ రూపం లోపల వివిధ అవయవముల యొక్క కూర్పు దానికి ఆకృతి అని ఇప్పుడు నెక్లెస్ అన్ని నెక్లెస్ లేనండి కానీ ఆ నెక్లెస్లో ఒకదానికి ఇంకోదానికి తేడా ఉంటుంది ఏమిటి తేడా అంటే అన్ని నెక్లెస్లు అయినప్పటికీ ఆ లింకులు వాటిని అమర్చి కూర్చున్నటువంటి తీరు తేన్నులలో తేడాలు ఉంటాయి ఆ రకంగా ఇక్కడ కూడా అనేక రకములైన అకృతులు అకారములు అంటే శంకరులు అంటారు అవయవ సంస్థ సంస్థాన విశేషా